పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరులకు తండ్రి జీవం గల దేవ యసు ప్రభావాన్ని తీసుకువట్రమైనా మీకు కలిసిన కాలం అంతా మీ కాచి కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని సజీలకలు నిలబెట్టుకుంటే మీకు ఎంతో వన్నా కృతజ్ఞత ఆస్తిని చెల్లిస్తుందైనా సమస్త ధనత మహిమా ప్రభావాన్ని తండ్రి మీకు అర్పించుకున్న నా దేవా రాత్రి మీ పాదశామికష్ట మీరే మాతో మాట్లాడండి మన పలపచ్చండి మా జీవితం సరి చేయండి ప్రభావ మీ నూతన కృప నూతన అభిషేకం మాట అనుగురించండి ప్రభావం మాట్లాడండి ప్రభావం నడిపించండి ప్రతి ఆటంకాలు పట్టిన ప్రభావ ఈ ఆరు అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి పశుభాత్మ నడిపి దయచేసి మీరే నమ్మిన వాళ్ళని విస్తృకరిస్తే పరిశుద్ధంగా మమ్మల్ని ప్రాధిష్టాంతండి ప్రియుని ప్రేమా పాదా చల్లిని నిమ్మాది నిమ్మాదే ప్రియు ప్రేమా పాద చల్లి శక్తితో నిన్ను ప్రాధి చూటించే ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా baliaila gondega papam chellithi nemmadhi nemmadhi baliaila gondega papam chellithi nemmadhi nemmadhi లియగా పాపము నన్నీటి పుసి తీర్చే ఆశ్చర్యమే ఆర్యమే ఆరాధనా ఆరాధనా ట్లు బ్రతుకు నా వచ్చి నిన్ను విడువ ఎన్నెన్నో ఇక్కలు బ్రతుకు వచ్చి నిన్ను మరవయ రక్తము చెంది రచిగా నింది ninchey nincheyame ashokula esuraja aladana aladana valiyina korrega papam chenni mo siti siti ve paliya nagar re ta papamu mithi mo siti siti ve man si wada man ji che uda sotramu sotrameya man si wada ఆరాధనా ఆరాధనా నా పైకి దిగి రమశుద్ధాత్మతో నన్ను నింపయా Napaikidhikiram maya Parishudatma tonanun impaya Deila abhi abhisheka maa Kristu abhisheka maa Deila abhi abhisheka maa Kristu abhisheka maa na pai ki digirammaya parshutaatna nannu nimpeya na pai ki digirammaya parshutaatna nannu nimpeya deila abhishekama kristhu abhishekama Daila abhi abhi shekama, kristu abhi shekama. Na paiki iti bhi ramaya, parishutat matanamim payaya. Na paiki iti khi ramaya, parishutat rakanamim payaya. leela kristhu abhishekama kristhu abhishekama balala kristhu abhishekama kristhu abhishekama preserver thank you anna preserver శ్చర్యమయ ప్రేమా కల్వరిలో నిేమా ఆశ్చర్యమీ నేమా కల్వరిలో నిేమా మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నిేమా మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదగిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ద్వారో పావుని వేదకి నేమ నన్ను కరుణించి ఆదరించి తల మహిమనిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేదీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమా ఆశ్చర్యమయ న ప్రేమా పావనయ సునీ ప్రేమా తిలవలో పాపిని మో సీన ప్రేమా పావనయ సుని ప్రేమా తిలవలో పాపిని మో సి ప్రేమా నాకల్ జీవమి మహిమకివమి తన మహిమకి ఆశ్చర్యమీ న ప్రేమా కల్ గరిలో ప్రేమా ఆశ్చర్యమీ న ప్రేమా శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు విడనాడని ఆశ్చర్యమయీ న ప్రేమా కల్వరిలో ప్రేమా ఆశ్చర్యమీ నేమా నాస్తి చోచి న ప్రేమా నా పై జాలిని చోపి న ప్రేమా నాస్తికి చోజి నా ముదాడి కన్నీ తిని తోడీ నాకై బారోగ్య కాగలించి ముద్దాడి కన్నీ తిని తోడీ ఆశ్చర్యమై నా ప్రేమా కల్వరిలో నీ శయమై నేమా మరణము కంటి బలమైన ప్రేమని నన్ను జయించి ప్రేమా మరణము కంటి బలమైన ప్రేమని నన్ను జయించి ప్రేమా ఆశ్రయమీ నేమా శూతం సుప్రభ పరుశున దేవ ఇత్ర దేవానికి మహాదేవ గొప్ప దేవానికి శుతం ఈ దినం ఎంతమంది చూడలేక ఉన్నాం మహాపరుశున దేవానికి వందలేసం నీ పా వందలు చేస్తున్న నా దివ పశుధాత్మ మీదకి వచ్చిన సరస్వతం వాగ్జన మా కాస్ట్ తుచ్చిపరచండి మా మనసు తొలగింది ఇమ్మని ధరింపెచ్చేయండి మా సొబ్బుద్ధి తొలగించి నీ బుద్ధి జ్ఞానం మాక్కలు ఈ వాక్యం సత్య గ్రహించగల జ్ఞానం దయచేసి మీరే ఆత్మధ నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టేసి రోడ్డతో మీరు బ్ర ఇప్పుడు ఒక్క మిషన్ ఏషియా ఫిఫ్టీ టూ బ్రదర్ ఫస్ట్ నుంచి చదు ప్రా ఒక్కొక్కటి మెల్లంగా ధరించుకును అలా సిమ్ము సిను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకును మన బలం ఎస్సు ప్రవే కదా మాట్లాడుతున్నాను లెమ్ము ఇప్పుడు సిం సీవను సిమ్ము లెమ్ముని బలము ధరించుకోము ఏసుప్రభుని ధరించుకోమని సివంతో మాట్లాడుతున్నాడు ఇంకేమంటాడు పరిశుద్ధ పట్టణమైన వస్త్రములను ధరించుకున్నాము అంటే ఏరుశలంకు సుందర వస్త్రం లేదు దేవుని పరిశుద్ధ వలంక ధరించ లేదు కనుక ఏమంటున్నాం బల ఎరుసలేము బలము ధరించుకున్నాము పరిశుద్ధమైన మన చదువు అంటే లెమ్ము అంటాడు అంటే మనం కనుక లెమ్ము ఇప్పుడు లేవాలి లెవల కోసం లేవాలా ఇక్కడ ఈ ఎరిచల్ కోసం లేవాలా గొప్ప ఇక్కడ చూస్తే మనము లెమ్ము అంటే ఇప్పుడు లేవు ఇప్పుడు ఇంతవరకున్నాం పరిశుద్ధ పట్టణమైన ఎరుశలేమ పరిశుద్ధం ఉన్న పరిశుద్ధ మన ప్రముఖ సాదర్ ఎరుశలేమ అంటే గోపజన సాదర్ మీ సుందర వస్త్రములను ధరించుకోము అది ఎప్పుడు సుందర వస్త్రం లేవు వాళ్ళకు సుందర వస్త్రం ధరించుకోము ఇవ్వండు సుందర వస్త్రం ధరించుకోము అంటే ఏసు ప్రవేశం కనుక ఆయన ఆ వస్త్రము ఆ నీతి వస్త్రం కనుక ధరించుకోము చెప్పాలా ఇక్కడ ఏమంటాడు చెప్పు వారు చెప్పాలా ఇంకేమంటారు ఇక మీదట ఉన్నతి పొందని వాడు ఎవడైనాను పవిత్రుడైనాను నీ లోనికి నీ లోపలికి రాడు అమల ఇక మీదట ఉన్నతి పన్నుని వాడైన పవిత్రుడు వాడైనడు ఇది రెండు గుంపులు చూస్తున్నాడు మనం అప్రీత వారు రెండు గుంపు అంటే రెండు చూస్తాం మన గుంపు మనకు తెలిసే ఉన్నది ఆ రెండు గుంపుల్ని దగ్గర రారు ఎంతో స్వార్థారు వారు వాళ్ళు వాళ్ళకు మార్క్ దేవుడు దేవుడు ఏం చేస్తున్నాడు వాళ్ళకు మార్క్ వేసేసినాడు వాళ్ళ సో బుద్ధి మీద ఆధారం ఉన్నారు కనుక వారు రారు ఎంత స్వార్థ చెప్పే వాళ్ళమంటే మాకు తెలుసు మేము పుట్టినకు రాయిస్తాం మాకంతా తెలుసుంటారు కానీ వాళ్ళకి ఏం తెలియదు ఇంకేమంటాడు ఇక్కడ దులుపుకున్నాము దురుపులేమాడు ఇక్కడ చాలా ధూళి దురుకు ఎరుసలేమా మనం చూస్తాం జక్రగంధం మూడో ఉద్యమంలో చూస్తాం కదా మన యోషువ ఆయన బట్టడం ఏమిటవి అంత మైలవస్త్రం ఉంది కదా దూని అంటే పాపం సాధస్ మనం చూస్తాం యోశువ మన ఇక్కడ జక్రగంధం మూడు అధ్యయంలో చూస్తాం సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు అని చెప్తాం మన తన యోషి గొప్పజనం సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు కనుక ఆయన కుదిలో కులో తీయబడ ఉన్నాడు ఈయన వస్తవం ధరిపచ్చే అని మనం చెప్తాం చక్రే కన్నా చూస్తాం మనం ఈయన కొనిమి పనేదో సౌత్ ఆ బ్రెడ్ సౌద సార్ ఒక్క సార్ చూస్తున్నా చక్రే మూడో అధ్యయనం మూడో అధ్యయంలో ఉంటాయి సార్ చూస్తున్నా మరియుహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోశవైనా నిలబడతాయి మరి యుహోవా మరియు యుహోవ దూత అయిన ప్రధాన యాజకుడైన ప్రధాన యాజకుడు యహోశవా ఎదుట నిలబడతాయో నిలబడదు తాతాను ఫిర్యాదు అయ్యి చేస్తున్నా చూస్తాం మనం అతని కుడి పాశంలో నిలబట్టి అతను నాకు కనపరచను కనపరచను అలా కుడి పాశను అక్కడ నాకు కనపరచను ఇక్కడ దగ్గరే చూస్తున్న దర్శనమాను గదించును అలా మనం చూస్తు చూస్తామంటే మనం యూద పత్రికలు చూస్తాం మన మోసే బాడీ మన ఇస్తానికి చూస్తుంటే మన మికాయల మన వ్యాజ్యం చేస్తాడు యహువాని గద్దించాడు మన మోసే అక్కడ చూస్తాం మనం యహువాని గద్దించుము కోరుకుని గద్దించును ఎడిశ కోరుకుని యహువాని గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీయ తీసిన కొరిమి వాలే ఉన్నాడు కదా అని యువ దూత శాతం అన్నాడు తప్ప నువ్వు హలో యహవ దూత అంటే ఇలా తీయబడను అయితే ఇక్కడ చూస్తా మనం ఇక్కడ చూస్తాం ఏసేయాలంటాడు ఇక్కడ ఏసియ నీ దుమ్ము దుమ్ము ఏసియాలనుకోదాం బ్ర హలో హలో చెప్పండి బ్రుమల మనం ఇక్కడ చూస్తాం ధూళి ధూళి దులుపుకు ధూళి దుర్కము ఎరుసేమా అంటే ధూళి అంటే పాపంలో ఉన్నది ఎరిశల పాపంలో ఉంది కనుక ఇప్పుడు దుర్కము ఎట్లా దుర్కము దేవుని వాక్యం ధర వేసి రక్తం ధరనే వస్త్రం వస్తాం వస్తాయి ధూళి దుర్కంను లేచి కూర్చుండము లేచి కూర్చొని పండుకుందేమో లేచి కూర్చోము చెరపట్టబడిన సిమారి చెరపట్టిన సియోన్ కుమారిట్ చేసుకున్నావా చదువువా ఇలాగే సెలవిస్తున్నాడు యుహోవా ఇలాగే సెలవిస్తున్నారు అమ్మబడి అలా ఊరికే అమ్మబడితేరా అన్నది కదా ఊరికే ఆదు అమ్మవ ఊరికే అమ్మిపోతుంది కదా ఆవుద్దంలో ఊరికే అమ్మపోతుంది కదా మీరు ఇంకేముంటాడు ఊరికే అమ్మబడుతుంది కదా రూకల్ యొక్క మీరు విమోచింపబడే రూకల్ యొక్క ముందే విమోచింపబడడు అంతేనా ప్ర మనకు ఏం చేసినాడు మన తనకు ఏం చేసిన మనకు తన ప్రాణం పెట్టి ఏం చేసినప్పుడు తన ప్రాణం పెట్టి ఏం చేసినాడు మనకు విమోచించడు అక్కడ వచ్చిన ఏం చేసిన తాతానికి రత్నం చూపించి ఏం చేశాడు విడుదల చేసి ఆ పాపం అనే మరణ కాక ఛాయ మీద నుంచి మనకు విడిపించినాడు దేవుడు తన రత్నం చూపించి ఉంటాడు ఇక్కడ మనం ఏమీ లే మనం ఏమీ లేని ఆయననే మనకేం చేసినాడు విడిపించున్నా చదువురా దేవుడైవా దేవుడని జహోవా అనుకున్న ఏమనగా ఇప్పుడు అనుకున్నది ఏమనగా తాత్కాల నివాసం చేయుటకాయ మన చదువు జరగదు మెల్లగా అనిపిస్తుంది దేవుడైనా ఇవ్వవా అనుకుని తాత్కాల నివాసం చేయుటకాయ్ పాతకాలం నివాసం చేత పూర్వకాలమున పూర్వకాలమున నా జను అవిగుప్తునకు పోయి అలా పూర్వకాలంలో పాతకాలంలో ఐగుప్తి వాళ్ళు మరియు అసరు నిర్నిమిత్తంగా వారిని బాధపరిచిన అసలు ఈ అసోర్ని లేపినట్ట దేవుడు అషోర్ని వాళ్ళని బాధ పెట్టిను అప్పుడు ఇజ్రాయల్ మన పాపం చేస్తుండే తిరుగుబాటు చేస్తుంటే మనం చూస్తున్న అపోర్ జీవితంలో అయితే ఇంకేముంటాడు ఇక్కడ నా జను ఊరికే కొనిపోబడి చనిపోబడి ఉన్నారు నా జను ఊరికే కొనిపో కొని ఉన్నాను వారిని బాధపరిచే వారు వారిని చూసి గర్జించుతున్నారు బాధపరిచిన వారు వారు గద్దించుతున్నారు అలా ఏం చేస్తున్నారు వాళ్ళ చేతిలో చిక్కబడింది కనుక వాళ్ళు గద్దిస్తున్నారని ఇక్కడ ఈ దేవుడు సెలవుస్తున్నాడు అయితే ఏడు జుడు బ్రా ఏడు ప్రకటించువార్త ప్రకటించు సమాధానము చాటించు అలా సువార్త అంటే మన ప్రభు సువార్త మన ప్రభులను సమాజం పాటించు సువార్తమానము ప్రకటించు రక్షణ సమాచారము ప్రచురించే పాదములు రక్షణ పాదములు రక్షణ సమాచారము ప్రచురించే వారి పాదములు పాదములు నీ దేవుడు ఏళ్ళు చిన్నాడు అని సుయోనితో చెప్పున్న వాని పాదములు నీ దేవుడు వాళ్ళకి ఏమిటో సీయోను ఏతున్నారంట ఇక్కడ పై నుంచి చూస్తాం కొత్త సియోన్కి ఏమో చెప్పాలా అయితే సియోన్ పాద ఇక్కడ సియోనితో చెప్పు చిన్న వాణి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నది ఇది చూస్తే పౌన బాడు సార్ అదే రోమాడు ఒకసారి రోమా పదిలా తొమ్మిది అది కూడా ఒకసారి అదే మనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఏసు ప్రభుని నోటులో ఒప్పుకొని ఏదో మృతిగల నుండి ఆయనను లేపినని లేపినని నీ హృదయం ముందు విశ్వసించను ఎడలా నీవు రక్షింపబడదు ఎలా అనగా నీతి కలుగునట్టునట్టు మనుషుడు హృదయములలో విశ్వసించును నీతి కలుగునట్టు మనుషులు హృదయంలో విశ్వసించును ఆయన విశ్వాసం రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకును ఏమనగా ఎందు విశ్వాసం నుంచి వాడు ఎవడును సిగ్గుపడని లేఖనము చెప్తున్నాడు లేఖ నుంచి చెప్తున్నాడు పౌలుదారు ఇంకేమడు యూధుడని గ్రీసు దేశస్సుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభుంది మనకు ప్రార్థన చేయవారి వారి అందరి అడలా కృపజపుటకు ఐశ్వర్యవంతుడ విన్నాడు అలా లుయ ఎవరు ప్రార్థన చేస్తారు వాళ్ళ మీద ఐశ్వర్యవంతు మన ప్రభే ఐశ్వర్యవంతు కనుక కృపచిపు ఉన్నారు అని చెప్పేమంటారు కదా ఎందుకనగా ఎందుకనగా ప్రభు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడు ఎవడు రక్షింపబడను అలా ప్రభు నామ నామం ప్రార్థన చేసి వాళ్ళే రక్షింపబడతాడు ఎప్ప వరకు ప్రార్థన మన కాలం ముగించే వరకు ప్రార్థన చేయాలా ఆయన మార్గంలో నడవాలా వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయలేరు వారు విశ్వసింప స్వార్థ లేకుండా విశ్వసం వారికి వాళ్ళు ఎట్లా ప్రార్థన చేయను విన వారిని ఎట్లు విశ్వసించరు స్వార్థ చెప్పకుండా వినవారి ప్రకటించిందురు ప్రకటించి వారు పోకపోతే ఎట్లా విందురు వాళ్ళు ప్రకటించి వారి ప్రకటించి వారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించారు ప్రకటించి వారు ఎట్లా ప్రకటించరు ప్రకటించి వారు ఎట్లు ప్రకటించరు ప్రకటించి వారు పంపలేడ ఎట్లా ప్రకటించబడింది సువార్త ఎందు ఉత్తమమైన వారి సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములని వాక్యం కదా దేవుని ఉత్తమైన వాక్యం ప్రకటించి పారు పాదలు ఏమున్నా అక్కడ ఎంతో సుందరమైన ఎంతో సుందరమైన అంటే ఏషియా చెప్పిన లేఖలను మన ఇదే లేఖనని ఇదే ప్రవచనం మన మన ప్రభు పౌరు ధర ఇక్కడ పౌరు ధర ఇక్కడ పది జుడు ఇక్కడ పది ఏషియా గంధం పదిలో చుడు పది పదిలో చూడు ఇక్కడ అదే ఇప్పుడు చదివండి ఫిఫ్టీ సమస్త జనముల తనులు ఎదుట తన పరిస్థితి బాబును బయలుపరిచి ఉన్నాడు తన పరిస్థితులు బాబు బయలుపరిచి ఉన్నాడు ఇప్పుడు బాబు కదా మనకు బయలుపడుతున్నాడు ూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చేశారు ఇక్కడ పోవుడి పోవుడి పోడి నుండి అచ్చనుండి వెల్లుడి పోడి మీరు ఇప్పుడు అలలియా అసకుంచి ఎల్లుడి ఇక్కడ అపవిత్రమైన జైని ముట్టకుడను అలలియా అప్రతని ముట్ట ఇక్కడ చూస్తున్నాను కోరంతు పావులు చూస్తాడు దుర్నీతితో దుర్నీతి ఏం సాంకేతం దేవుని యొక్క ఆనందం అక్కడ ఏం అని చెప్తున్నా ఇక్కడ పోండి మీ ప్రభువుని చదువు ఇక్కడ అపవిత్రమైన దేనిని ముట్టకొడి దానికోడు ఏది ముట్టకొడి ముట్టకుడి అంటే ఎప్పుడు నువ్వు ఆచరణ చేస్తూ దాని ముట్ల ఏది ముట్టకూడు అని చెప్తున్నాడు ఇక్కడ ప్రభు మనో దేవోపకారములను పోయిలారా మిమ్మల్ని మీరు కవిత పరచుకోండి ఉపకరములు అంటే దేవుని బిడ్డలు ఉపకరం పోయే వాళ్ళారా మిమ్మల్ని యేసు ప్రభు పరిశుద్ధి ఉన్న కనుక మమ్మీ పరిశుద్ధి ఉండాలా ఇక్కడ చెప్తున్నాడు అయితే ఇక్కడ వాక్స చూసినప్పుడు మీరు ఇక్కడ కొన్ని చూసిన ఇక్కడ చూస్తూ ఏషియా ఫిఫ్టీ సిక్స్ చూడు ఏషియా ఫిఫ్టీ సిక్స్ చాప్టర్ వారి గుడ్డి గుడ్డి కాపరులు గుడ్డి వారు వారు అందరూ తెలివి లేని వారు వారు అనేకులు తెలివి లేని వారు అంటే అంటే గుడి వారు అంటే చీకట్ చీకట్ అంటే పాపం చదవద్దు ఈ ఆవుదో బోధ వాళ్ళకు తెలివి లేదని చెప్తున్నాడు ఇక్కడ వారందరూ మూగ కుక్కలు మరవలేరు అలాది వాళ్ళందరూ ఏమునంట మూగ కుక్కలు మొరువలేరు ఏమంటాడు వాళ్ళందరూ మూగ కుక్కలు ఇంకా మరవలేరు ఎందుకంటే వాళ్ళ గుడ్డి వారు అంటే దేవుని ఒక స్వార్థ వాళ్ళు చెప్పలేరు వాళ్ళు వీళ్ళ గుడ్డి వారు వాళ్ళ వెలుగు లేదు కనుక అక్కడ చేత మొరుగలేరు కుక్కర్ నుంచి పోల్చినడు వాళ్ళు వాళ్ళకు కుక్కర్ నుంచి పోల్చినడు వారు మొరుగలేరు అయితే మనం ఎట్లా ఉండాలా మురిగేలేక ఉండాలా దేవుని ఒక స్వార్థ ఉండాలా కైకెలక ఉండాలా మనం ఇక్కడ చూసాం మనం కల్వరించి వాళ్ళు పడుకుంటారంట కుక్కలు తిండికి ఆచరపడను కుక్క తిండికి ఆత్రపడను వాటికి తృప్తి లేదు తృప్తి లేదు వాళ్ళకి తృప్తి ఉండలేదంట అలా కుక్కలు ఎంత తిండికి ఆచరపడతారంట మన జీవన తిండికు తన పరిగెత్తారంట కానీ ఎంత తృప్తి వాళ్ళ తృప్తి ప్రభు చెప్తున్నాడు ఇక్కడ ఈ కాపరి అట్టి ఈ కాని వివేంపాలరు దేవిని వేచించే జరు హలో ఇక్కడ చూస్తే దేనిని వేచించారంట వాళ్ళు ఎందుకంటే గుడ్డి వాడు కదా వాళ్ళు చీకటి ఉండే అయితే ఒకటి మన తీర్థన నలభై దండి చూడ నలభైల ఎనిమిది తొమ్మిది పది వరకు చదువు తీర్థన ఫార్టీ చాప్టర్ ఎనిమిది నాకు సంతోషము ఐన్ దావి దెంతో చెప్తున్నారు దేవా నీ చిత్తం నెరవేర్చ నాకు ఎంతో సంతోషం దేవా నీ చిత్తం నేను నెరవేర్తాను నాకు సంతోషం ఉంది అని దావి చెప్తా ఈ రోజు మనం చెప్పాలా నీ చిత్తం నెరవేర్చి నాకే ఎంతో సంతోషం ఉంది ఎల్లప్పుడూ నేను సంతోషిస్తా ఇస్తాను నీ చిత్రం చెప్తాను రెడీ ఉన్నా నేను జీవన్ గేమ లేమో ఇప్పుడు ను ఇప్పుడు నిలబడదు పొమ్ము నువ్వు గొప్ప జనం పోము గొప్ప గొప్ప జనం వాళ్ళు ఎందుకు అంటే మైలవస్త్రం ధరిపులో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏమున్నారు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ స్వరు తీతి మీద ఆరన్నారు మైలవస్త్రులు ఇంకేమంటున్నా నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది అలా ఏమంటాడు దేవునికి చెప్తున్నాడు నీ ధర్మశాస్త్రం నా అంతర్దయంలో ఉన్నది ప్రభా నీ ధర్మశాస్త్రం అంతర్దయంలో ఉన్నది ప్రభా మహా సమాజం చూడండి ఇది అలా వెలుగు సంబంధి ఏం చేస్తానంట వాళ్ళ పెదవులను మూసుకోరంట ఇక్కడ చూస్తే వాళ్ళు ముర్ర కుక్కరు అని వాళ్ళ ముర్రని కుక్కరు వాళ్ళు తిండి కాకపోతే కుక్కలతో పోల్చబర్చినాడు ఇక్కడ ఇక్కడ చూస్తాను ఔదబోదకు కుక్కలతో మూడు పోల్చి వాళ్ళు కుక్కలు వాళ్ళు కిందుకు ఆచారం పడతారు కనుక నీతి నా నీతి వాళ్ళు వాళ్ళ ఆశ లేదు ఇంకా దావిత్ ఆశ ఉంది మనకు ఆశ ఉండాలి దావిత్ నీ చిత్తాన్ని నిలబెడతాను నాకు ఎంతో సంతోషం ప్రభా ఇంకేమంటుండు నీ ధర్మశాస్త్ర నా ఉదయంలో ఉండి ఏమంటుండక నా పెదవులు మూసుకొనుకూసకుండా అలా నా పెదవులు మూసకుండా నోరు మూసుకోండి లేని నా పెదవులు ప్రభా నీ కోసం నేను పెదు మూసుకుంటాను చాలా మంది సిగ్గుపడుతుంది ప్రార్థించబట్టే సిగ్గుపోవారు సార్ సాక్ష్యం కాబట్టి సిగ్గుపడతాం కానీ మనం సిగ్గుపడద్దు ప్రభా ఒకసారి చెప్తున్నాడు ఒక సువార్తను ఏమన్నా చెప్తారుగా ఇక్కడ నువ్వు నోరు మూసుకుంటే ఇక్కడ నేను నన్ను ఒప్పుకుంటే పర్లోకను నా తల్లి మమ్మల్ని ఒప్పుకుంటు భూలోతో మీరు ఒప్పుకుంటారు దానంటే మీరు ఇక్కడ స్వార్థ పనిలోకి మేము మీకు చేసుకుంటా చదువు మహాసమాజంలో నీతి స్వార్థ నేను ప్రకటించి మహాసభలో హలో ఇక గొప్ప జనం మహాసభలో నీతి స్వార్థ రక్షణ స్వార్థి ఏమోవా అది నీకు తెలిసి ఉన్నది తెలిసి ఉన్నది నా ఉదయంలో నీకు తెలిసి ఉన్నది ఏమోవా నీ నీతిని నా హృదయంలో ఉంచుకొనలేదు ఉంచుకొని నేను ఊరుకుండలేదు కరెక్ట్ నీతి నాకు నీతికి నాకు బయలుపరచబడి నీతి అంటే ఏసుప్రభు నాకు బయలుపరచి నేను ఊహే ఉండను నేను చెప్తా సుప్రభా నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి ఉన్నాను హలో లుయ్య ఐ మీన్ హలో లుయ్య సత్యం అంటే ఆయన ఆయననే సత్యం కనుక ఆయన కోసం చెప్పాలా కరాడిశ ఏం ఆ సత్యం ఏం చేసిన ఆయన కోసం చెప్పాలా సత్యం వెల్లడిస్తున్నాను నేను అందరూ చెప్పి ఉన్నాను వెల్లడిస్తున్నానంటే చెప్పి ఉన్నాను ఇంకేమంటారు వెల్లడిస్తున్నాను నీ కృపను నీ సత్యమును మహా సమాజమునకు తెలపక నేను వాటిని మరుగుపరచ మరుగు చేయలేదు హలో నీ సత్యమును మహాకృపను మరగ చేయను దాసి పెట్టలే చేస్తూ ప్రభా నేను చెప్తాను వాచలము నాకు దూరం చేయవు అలా నీ వాత్సలం నాకు దూరం చేయవు నువ్వు వాచ్ఛలం అంటే ప్రేమ కదా కొంచెం వాచ్ చూపిన ప్రేమ నువ్వు దూరం చేయవు నిన్ను అంటే నీ ప్రేమలో నేనున్నాను కనుక ఇక దాబి చెప్తున్నాను కనుక ఏం చెప్తున్నావు ఇక్కడ లెమ్ము ఏమంటు నువ్వు లెమ్ము ఇప్పుడు ఏం చెను ఏ దుమ్ముగా ఉన్నది అది దాన్ని ప్రకటించను అక్కడ ఏం చేస నువ్వు ప్రకటించాలా మీద ఉన్న కనుక భారం నోక నోరు ఉండకుండా మనం ఏం చేయాలి నోరిపి ఇతరకు స్వార్థ చెప్పాలా మన పిల్ల పెట్ల చెప్పినడు ఆ నర్సింహరుకు ఆశ ఉంది కానీ ఏం చేసిన పరిగెత్తు రథం ఎక్కి స్వార్థ లేకనే ఎందుకే చెప్ప వెంటనే ఆయన మారు మనసు వచ్చింది ఏం చేసిండు ఆ నీళ్ళ బాస్సును తీసుకొని ఎప్పటిదాకా ఆయన జీవండి లేఖనే ఉంది ఎప్పుడు ఎరిచలంలో మొక్క జలి వచ్చినప్పుడు ఆయనకు సంతోషం లేదు మొక్క జలి వచ్చినప్పుడు సంతోషం లేదు ఎప్పుడు పిలిపి ఆయన బాప్ం పనుకు ఆయన సంతోషం పోయి ఆయన ఉదయంలో ఆ నసం కుండంలో అప్పుడు సంతోషం ఎరుచలం పోయి ఆచారాలు చేసి వస్తున్నాడు ఆయన ఆ రథంలో కలుసుకొని కూర్చొని ఆ గొడబపిల్ల కోసం ఆయన ఇవరించి అప్పుడు ఆయన సంతోషం పిలుపు దేవుని ఆత్మ కొనపోయిన ఇక్కడ కనుక గోవిధం సంతోషం లేదు కనుక ఈ సంతోషమే సువార్త ఈ మహా సమానమైన వార్త మన మీద మనం చెప్పాలా ఏం చెప్పాలా చెప్పి దేవుని ఒక మార్గం ఈ భారం మోపి ఉండేది కనుక దేవుడి వాక్యం తీవించక ఐ మీన్ శోధమే సుప్రభ నా బ్రాహ్మ సాకు దివా సుప్రభా మౌనకుండకుండే సుప్రభ నాది ఉన్న ఆశక్తి మీకు నా ఆసక్తి దావీకు కలిగి ఉన్నది నా దీవానికి ఎలక్షలం చూస్తే మీరు బాగా ప్రభా ఏడుస్తుండే నా తండ్రి ఇంటి ఆశక్తి భక్ష్య అటిసి ప్రభా ఆశక్తి మరో నింపమని ప్రార్థించం ఆ కర్వరిశి చూపిన ప్రేమ సత్యానికి కృపా మేము ప్రకటించాలే సుప్రభ మీరు సాధించండి నా దీవానికి శోధం చేస్తాం మేము మౌనంగా ఉండం లే సుప్రభ మేము ఈ ప్రకటిస్తాం మేము గొప్ప జనంని మీరు కారణించండి అన్ని లేని ఎవరైనా కానీ మేము చెప్తాం యేసు ప్రభ మీరు సాయకుడు నడిపించి ఇంత పెద్ద వాక్యం మా ఉదయంలో ఇంకా ముందు ఎట్లా పోవాలా మీరే మాకు మనం నేర్పించి మన ఇస్తున్నప్పుడు ఆశీర్వాదం ఇచ్చారు మన ప్రబంధేసు ప్రభు క్రిపా మన కేపీఎం బ్రదర్ కుటుంబంకు వాళ్ళ బిజినెస్ తో మాకు దేని క్రిప్ప సదా అమీన్ అమీన్ థ్యాంక్ యూ